మహోన్నతుడైన తండ్రి మహిమ గణత ప్రభావాన్ని చెల్లిస్తూ ప్రార్థన ద్వారా మనము ఈ యొక్క స్కైపు ఆరాధనను స్టార్ట్ చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధుడవు నిత్య నివాసి కృపాగల ప్రభావ గొప్ప దేవుడవు ఆశ్చర్యకారంలో తండ్రి అగ్ని జ్వాలలు వంటి కన్నులు కలిగిన నా ప్రభవ నీకు వందనాలు వందనాలు వందనాలు లేక పరిశుద్ధ నామంనకే స్థుతి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరమదూతుల చేత పొగడబడుచిన నా తండ్రి స్థుతుల పైన నా ఏసియా నీకు వందనాలను అయినా ఇంతవరకు ప్రభ జీవితాల్లో మీరు చేసిన ప్రతి కార్యం బట్టి ప్రతి నా తండ్రి స్వస్థతను బట్టి ప్రతి విడుదలను బట్టి ప్రతి విమోచనను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం మా ప్రభుడవు మా రక్షకుడు మా విమోచకుడు మా పోషకుడు నీకు స్థుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన అను దినము ప్రభ నీ సన్నిధిలో మేము చేరి నీ వాక్య ధ్యానంలో ప్రభ ఎన్నో నేర్చుకున్నట్టుకు మాకు కృప కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రతి దినము ప్రభ నాకు నూతనంగా మాట్లాడుతున్నా స్వరంను వినవండి అని ప్రభా నేను అందరినీ పిలుస్తున్నాను ప్రభ పిలుపుని విన్న ప్రతి బిడ్డన నా తండ్రి నీకు సన్నిధికి వస్తున్నారు ప్రభ నా తండ్రి సిద్ధపరిచిన మనసుతో ప్రభా నీక సన్నిధిలో మేము కూర్చున్నటకు ప్రభ మాకు నేర్పించండి మమ్మల్ని నడిపించండి ఆటంక ప్రతి అంధకార మంత్ర చీకటి దురాత్మ సమూహాలు ఏ శక్తి గల నామ్లో కాలిపోను ప్రభా నతండి ఈ సాయంత్రకాల సమయం మంది ప్రభ ఈ దిన మంది కూడా నీకు ఆ కృపలు జ్ఞాపం చేసుకున్నావు బట్టి మీకు వందనాలు ప్రభా వచ్చిన బిడ్లందరినీ కూడా మీరు దీవించండి ప్రభా ప్రతి ఒక్క బిడ్డన తనే నీ సన్నిధికి వేగరపడుతూ ఆత్రంతో ప్రభా వచ్చుటకు అతని ఆయతపరచండి సిద్ధపరచండి నైనా మీరు మాట్లాడితే ప్రభ మేము ఆలకించటానికి ప్రభ మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం మీరు మాతో మాట్లాడండి నాయన మేము బ్రతుకుతాం ప్రభ నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది కనుక ప్రభా నీ వాక్యం వినటకు మాకు సహాయం చేయండి చెవులను ప్రభన వినగల చెవులను దైచమని గ్రహించే మనస్సును దైచమని ప్రార్థిస్తున్నాం ప్రభనతం ఈ సాయంత్రకాల సమయం ముందు కృపగల ప్రభ అనేకను నడిపించండి ఈ వాక్యముల ద్వారా ఎంతమంది అయితే ప్రభాన్ని యొక్క సన్నిధానంలో ప్రభ ఆ ప్రతి ఒక్క బిడ్డని ప్రభనతని ఆ యొక్క హృదయాన్ని ప్రభ ఎరిగిన దేవుడు వరి అక్కర్లు సమస్తం ఎరిగిన దేవుడు ఆయన నిపాస నిధిలో మా హృదయం కురమరించుకుంటున్నాం మా ప్రభావం అభిమో చెక్కడ కనికరించండి నీక కృపుల జ్ఞాపం చేసుకోనండి ఈ సాయంత్ర కాలం ప్రతి ఆటంకములను కొట్టివేసి నీక పాద సన్నిధిలో వాక్య జ్ఞానం చేస్తున్నదా తండ్రి దైవ సన్నిధిలో ప్రభా నతను ఈ వాక్యం అందించిన బిడను బట్టి నీకు వందనాలు చేస్తున్నాం ప్రభావం మాకు కావాల్సిన ఆహారం ఈ దినం మాకు దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ ఏసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమ్ థ్యాంక్ యూ బ్రదర్ ప్రైజ్ యాక థ్యాంక్ యూ ప్రైజ్ ప్రైజ్ ఇసు ప్రభువా నీవే మైమా నిరీక్షణ ఇసు ప్రభువా నీవే మైమా నిరీక్షణ అల్లే లోయా అల్లే మైమా నిరీక్షణ నీవే హల్లే లోయా హల్లే లోయా మహిమా నిరీక్షణ నిసు ప్రభువాని వే మహిమారీక్షణ ఏసు ప్రభువాని వే మహిమారీక్షణ గొప్ప రక్షణ శిల్వా శక్తితో నాకు సగే గొప్ప రక్షణ సిల్వా శక్తితో నక సగి మహిమా నిరీక్షణే నిచయాని ఛూతును మహిమా నిరీక్షణ వే నిశయము గని ఛూతును ఏసు ప్రభోజు ప్రభోజ ప్రభోజే ప్రభువా ప్రభో ఇసు ప్రభువాని మహిమారీక్షణ ఇసు ప్రభువాని వే మహిమారీక్షణ నిత్యారక్ష నిత్యరక్షణ నిరక్తముచే నీతి నిత్య రక్ష నీరక్త మూషన్ కీర్తి ఇచ్చి తీ నిదాన ముని వేగా నిశ్చయముగా నేను పొందోదోను ఎలా నీ నిదాన ముని వేగా నిశ్చయముగాను పొందు ప్రభోదో ఏసు ప్రభోజ ప్రభోలే ఇసు ప్రభో ఇసు ప్రభువాని మే మహిమారీక్షణ ఇసు ప్రభువాని మే మహిమారీక్షణ ప్రభువా మై మాత మరలా వ నన్న ప్రభువా మై మరలావత్తు నన్ను కొని పోవా పరలో కమీ నదేశము మైమాలో ఛుందను పరలో కమి నాశము మైమాలోని ఛుందను ఏ సదా ఏ సు ప్రభోజే సదా ప్రభు ఇసు ప్రభువాని మహిమారీక్షణ ఇసు ప్రభువాని మహిమారీక్షణ అల్లే లోయా అల్లే లోయా మహిమాక్షణని వే అల్లే లోయా అల్లే ండి ప్రైజ్ రాడ్ సమయలు పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి కొన్ని వర్షనాలు చేస్తున్నాము సమయాలు చెప్పినట్టు అతడు ఏడు దినములు ఆగి సమయలు గిల్గాలునకు రాకపోవుటయు జనులు తన యుద్ధ నుండి చెదిరిపోవుటయు చూచి దహన బలులను నా యుద్ధకు తీసుకుని రమ్మని చెప్పి దహన అర్పించను అతడు దహన బలి అర్పించిన వెంటనే వచ్చను చవులు అతనిని కలుసుకొని అతనికి వందనములు చేయుటకై బయలుదేరగా మిలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను అందుకు తౌలు జనులు నా యుద్ధ నుండి చెదిరిపోవుటయు నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయులు మిక్మాషుల్లో కూడి కూడి ఉండుటయు నేను చూచి ఇంకనో యహోవాను శాంతి పరచకు మునిపే ఫిలిస్తీన్లు వచ్చి నా మీద పడుదులేమో అనుకొని నా అంతట నేను సాహసించి దహనబలిని బలిని అర్పించి తిని అని చెప్పానని వాక్యం ఇంతవరకు చదువుకుందామండి ఈ చదువుకున్న వాక్య భాగాలో ఈ సమయ సౌలు సౌలు రాజుగా దేవుడు రాజుగా ఇస్రాయిలీ రాజుగా నియమించి ఉన్నారు ఆ నియమించినప్పుడు ఆయన ఈ ఫిలిస్తీలతో యుద్ధము చేయాల్సి వచ్చినప్పుడు ఆ సమయలు దేవుని వాక్యం దేవుని వాక్ కోసం చెప్పనని నిరీక్షిస్తూ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏడు దినాల్లో నేను వస్తాను అని చెప్పనని సౌలుతో చెప్పి ఆయన అక్కడ చెప్పి ఆ తర్వాత ఆ ఏడు ఆ ఏడు దినాల్లో గిల్గా అంటే సౌలు ఆ యుద్ధం చేయాల్సిన ఆ ప్రదేశానికి రాకపోవడం రాకపోవడంతో ఆ జనులు తన యొద్ధ నుండి వెళ్ళిపోతున్నారు ఒకరి తర్వాత ఒకళ్ళు యుద్ధ భయం వల్ల కానీ ఇంకా రావట్లేదు ఏంటి మనం ఏం చేయాలి నెక్స్ట్ అని చెప్పానని ఆ ఏదైనా వాళ్ళలో సెకండ్ థాట్ మొదలయ్యి వాళ్ళు ఒకరి తర్వాత ఒకళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు ఆ అలా వెళ్ళిపోవడం చూసి ఆ దహన వల్లను అప్పుడు ఇప్పుడు వీళ్ళు దేనికోసం నిరీక్షిస్తున్నారు దేవుడి దగ్గర నుంచి వచ్చిన వాక్యాన్ని దేవుడు ఏదైతే మనతో మాట్లాడారో దాన్ని అది మాట్లాడిన తర్వాత దేవుడు ఏదైతే మనకి చెప్తున్నారో అది తెలుసుకున్న తర్వాత మనం ముందుకి దహన బలు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఈ దహన బలు అర్పించి యుద్ధానికి ముందు యుద్ధాన్ని చేయడానికని చెప్పానని నెక్స్ట్ వెళ్దామని చెప్పానని వాళ్ళు పెట్టుకొని ఉన్నారు అప్పుడు వాళ్ళు అసలు దహన మొదలు పెట్టలేదు ఆ దహన బల్లు సమాధానం బల్ అర్పించలేదు ఇంకా యుద్ధం ఎప్పటికి మొదలెస్తాము ఆ దాని వల్ల వాళ్ళు ఇది ఈ సమయాలు రావడం ఆలస్యం అవుతుంది యుద్ధం యుద్ధము ఆ శత్రువులు అయితే ముందు ముందుకి వీళ్ళ మీద కూర్చిపెడతారేమో అని చెప్పనని భయము అందరిలో ఈ సమయాలు ఆయన పనేంటి సవులు సౌలు పనే అంటే ఆయన రాజు రాజు ఏం చేయాలనంటే పరిపాలన చేయాలి లే ప్రజల యొక్క ఆ శ్రేయోభిలాష శ్రేయ వాళ్ళ శ్రేయస్సు అవన్నీ చూసుకోవాలి యుద్ధం వచ్చినప్పుడు యుద్ధ సమయానుసారంగా యుద్ధాలు ఇంతవరకే అతని పని దహన బలు అర్పించడం ఎవరి పని దలు అనగానే దేవునికి సంబంధించిన పనులు చేయడం ఇది రాజుకి రాజుకి సంబంధించిన పని యితే కాదు కానీ ఇక్కడ ఆ సౌలు ఏం చేశాడు లేవీలు మాత్రమే లేవీలు మాత్రమే లేకపోతే దేవుడు ఎవరైతే ఎవరైతే ఆ బలి అర్పించాలి అని చెప్పనని అనుకుంటారో వాళ్ళు వాళ్ళు మాత్రమే మెయిన్ గా లేవీలు యాజకులు చేయాల్సిన పని వాళ్ళు మాత్రమే చేయాల్సిన పని ఈ సౌలు ఈ తొందరలో ఈ భయంతో మొదలు పెట్టి చేసేస్తాడు అయితే అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే ఇంకా అతనికి సమయానికి తెలిసిపోయింది దేవుడి చేత ఆ తనకి ఇతనే బలి అర్పించేశారని చెప్పనని వెంటనే తెలియగానే బయలుదేరి వచ్చేస్తారు సమయాలు వచ్చి సౌలు సౌలు అతన్ని కలుసుకొని దహన అర్పించి చాలించిన వెంటనే సమయాలు వచ్చిన అతను దహన అర్పించేశారు సౌలు అర్పించిన తర్వాత వచ్చారు వెంటనే వచ్చి అతనికి సవులు అతన్ని కలుసుకొని అతనికి వందనములు చేయట బయలుదేరగా సమయాలు అతనితో నువ్వే ఏం చేశావు నువ్వేం పని చేశావు ఇప్పుడు అని చెప్పనని అడుగుతా ఉన్నారు అని అడిగితే సౌలు దానికి జవాబు జవాబులు చెప్తున్నారు జనులు నా ఎద్దకు చెదిరిపోతున్నారు వెళ్ళిపోతున్నారు యుద్ధ భయం వల్ల ఆ వెళ్ళిపోతున్నారు నిర్ణయ కాలంలో నువ్వు రాలేదు ఇంకా చేసిన పని పొరపాటు అయినప్పటికీ కాని రీజన్స్ చెప్తా ఉన్నారు ఆయన చేయాల్సిన పని ఏంటి ఎంత సమయం అయినా ఏదైనా ఆయన వేచి చూడాలి రాజు అన్నప్పుడు ఆయన వేచి చేయాలి అతనికి తగిన తగని పనిని చేయకూడదు ఆయన వెళ్ళకూడని చోటికి ఆయన చేయకూడని పని చేయకూడదు అయితే వాళ్ళు నువ్వు రాలేదు అని చెప్పనని ఈ సమయాలతో చెప్తూ ఉన్నారు ఫిలిస్తీన్లు ఇంకా ఆ మిష్మాకు లో కూడిట నేను చూసి అంటే దగ్గర దగ్గరకు వచ్చేస్తున్నారు ఇంకా ఇంకా మనం ఇంకా దేవుడికి ఇంకా బల అర్పించట్లేదు ఇంకా సమయం అయిపోతా ఉంది మనం ఈ అర్పించి బలర్పించి దేవుడిని ప్రసన్నత మనం పొందుకునే లోపే ఈ ఈ వచ్చేసి ఎక్కడ మన మీద పడిపోయి నా మీద పడి ప్రజలందరినీ ఇలా చంపేస్తారేమో అని చెప్పనని నేను ఈ దహన బలి అర్పించాను అని చెప్పనని అంటారు అప్పుడు దేవుడికి ఆ విషయాల్లో ఆయన సౌలు చేయకూడని పని చేసేసరికి దేవుడికి మహా కోపం చాలా కోపం వచ్చింది నువ్వు చేయాల్సిన పని ఏంటి కానీ నువ్వు చేసింది ఏంటి అని చెప్పనని బాగా కోపం వచ్చి కోపం వచ్చి అసలు చాలా అతను నుంచి ఆ రాజ్యాన్నే తీసివేసేంత పరిస్థితికి అతను అతను చేసిన పని దారితీసింది అయితే ఏది చేయాలో మనకి ఏ బాధ్యత అయితే అప్పగించి ఉందో ఆ బాధ్యత వరకే అది ఏదైనా కానీ దాని పర్యవసనాలు దాని తర్వాత వచ్చేవి ఏవైనా కానీ అది మంచైనా చెడైనా ఏదైనా కానీ దేవుడు ఒక మాట ఒక పని అప్పచెప్పారంటే అంతవరకే ఆ తర్వాత మనం ఆ లైన్ దాటి ఏది ఎటువైపు ఏమవుతున్నా మనకు సంబంధం లేదు దేవుడు ఏం చెప్పారో ఏ బాధ్యత అప్పగించారో అంతవరకు మాత్రమే చూసుకోవాలి ఇప్పుడు గిజ్యోను యుద్ధం చేసినప్పుడు అసలు నాకు భయం నే నాకు అసలు భయం భయం అసలు నాకు ధైర్యం లేదు అని అన్నప్పుడు ఎంతో మంది ఆ సైన్యం ఉన్నారు కానీ దేవుడు ఎంతమంది చేత ఆ యుద్ధాన్ని జరిగించారంటే చాలా చిన్న గుంపు చేతనే దేవుడు విజయాన్ని అనుగ్రహించారు అలాగే అలా వేచి చూడకుండా ఈతను ఆయన ఆ దేవుడి కట్టడలను మీరి ఆయన ఆ దాన్ని తనే నిర్ణయం తనే తీసేసుకొని దాహన బలి అర్పించేస్తే ఒక పని అయిపోయిద్ది కదా అన్నట్టుగానే అదొక పనిలాగాను ఏదో చూసేసుకున్నారు కానీ ఇక్కడ ఒక ఒక ఉపమానం మనము ఒక విషయంలో చూద్దాము న్యాయాధిపతులు గ్రంథంలో తొమ్మిదో అధ్యాయంలో ఒక చెట్లు దేవుడి మాట దేవుడు చెప్తా ఉన్నారు ఈ భూమి సృష్టి చెట్లు అన్ని నా మాటకి విధేయత కలిగిన మాటకి లోబడి ఉంటాయి అని చెప్పనని దేవుడు అంటారు కానీ మనుషుల విషయంలోకి వచ్చేసరికి వీళ్ళు మాట విననోళ్ళని జనాంగంగా ఉన్నారు అని చెప్పనని కొన్ని సందర్భాల్లో ఆ బాధపడుతూ దేవుడే చెప్తా ఉంటారు అయితే ఒక ఒక ఉపమానం చూద్దామండి ఇదే దీనికి సంబంధించి అయితే న్యాయాధిపతిలో తొమ్మిదో అధ్యాయంలో తొమ్మిదో వచనం ఎనిమిదో వచనం నుంచి చూద్దాము చెట్లు తమ మీద రాజు రాజును ఒకరిని అభిషేకించుకొల అభిషేకించుకున్న వలనని కలిగి బయలుదేరి మమ్మని మమ్మలని ఏలుమని ఒలీవా చెట్టుని అడిగినప్పుడు ఈ చెట్లన్నీ ఒకరోజు చెట్లన్నీ బయలుదేరతాయి చెట్లన్నీ ఒకరోజు మనల్ని మనం ఇలా ఉండకుండా మన మీద ఒక రాజుని ఎన్నుకుందాము అని చెప్పనని అవి అన్ని కలిసి అన్ని చెట్లన్నీ కలిసి ఒక నాలుగు చెట్ల దగ్గరికి వెళ్తాయి అయితే ఆ చెట్లు చూడండి ఆ ఉపమానంలో ఎంతగా అవి తెలివిగా ప్రవర్తించి ఎలా దేవుడు వాళ్ళకి ఇచ్చిన బాధ్యత ఏ చెట్టుకైతే ఏ బాధ్యత ఇచ్చాయో అది దాటి వెళ్ళకుండా దేవుడు మాకీ మాకు ఈ బాధ్యత ఇచ్చారు మేము ఈ బాధ్యతలు ఇవన్నీ మేము చేయకుండా మీ మీద రాజుగా మేము ఎలా ఉంటాము మనం చెప్పనానే అవి క్లారిటీ చాలా క్లారిటీతో సమాధానం ఇస్తూ ఉన్నాయి ఈ తొమ్మిదో అధ్యాయము న్యాయాధిపతుల తొమ్మిదో అధ్యాయము ఎనిమిదో వచనం నుంచి కొన్ని వచనాలు మనం చూద్దాము ఇలా రాజును చేసుకోవాలి అని చెప్పనని మనం మనల్ని ఏలడానికి ఒక రాజును చూసుకుందాము అని చెప్పనని ఒక వలివా వా చెట్టుని చెట్ల దగ్గరికి వెళ్ళి ఒక రాజు మన మనల్ని ఏలడానికి మనం ఒక రాజుని అభిషేకించుకోని అని చెప్పనని వెళ్దాం పదండి అని చెప్పానని చెట్లన్నీ వెళ్ళి వల్లి వా అడుగుతున్నాయి తొమ్మిదో వచనంలో మమ్ముని ఏలమని బొలీవా చెట్టుని అడగగా బొలీవా చెట్టు దేవుని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆనా తైలము నీయక మాని చెట్ల మీద రాజునయుండి అటు ఇటు ఊగుట నేను ఊగుటకు నేను వచ్చదనా అని వాటితో అనెను ఒలివా చెట్టు ఈ చెట్లన్నీ కలిసి ఒలివా చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు ఒలివా చెట్టు ఏమంటుందో చూడండి దేవుణ్ణి దేవునితో పాటు మానవులని ఆ దేని వలన అయితే ఇప్పుడు మనం ఉన్నాము మనం దేవుడికి ఇప్పుడు అభిషే తైలంతో మను అంటే ప్రజెంట్ ఈ ప్రజెంట్ ఈ మనం ఉన్న సిచ్యువేషన్ మనం దేవుడికి తైలాభిషేకాలు అవేం చేయట్లేదు కానీ అది విగ్రహారాధన కిందకి వెళ్ళినా మనం అవి చేయట్లేదు కానీ అది మనం ఆసుప్రభుని అత్తరు అత్తరుతో ఆమె ఘనపరిచింది కదా అలాంటి కాన్స్టెక్ట్ కాంటెక్స్ట్ కనుక మనం ఇక్కడ తీసుకున్నట్టయితే మన ఈ తైలంతో ఒలీవా చెట్టు నుంచి వచ్చే తైలంతో దేవుణ్ణి సన్మానిస్తామంట అయితే దాంతో పాటు నరులకు కూడా గిఫ్ట్ చేస్తూ ఉంటాము అయితే అలాంటి నరులు సన్మానించుదారు వాళ్ళకి ఆ ఆ తైలాన్ని ఇచ్చి మన నరులు అనే వాళ్ళు మనుషులు ఎవరైతే దేవుణ్ణి నరుల మానవులను దేని వలన అంటే బొలీవాన్ నూనె వలన దేని వలన ఆనా తైలం నీయక అంటే నీయక మాని మీద రాజునే ఉండి అటు ఇటు ఊగుటకు నేను మచ్చదనా చెప్పనని అంటుంది దేవుణ్ణి మానవులను సన్మానించాలని నాకొక బాధ్యత ఉంది నేను ఈ తైలం ఇవ్వాలి నా తైలం వల్ల నా నా నాకు ఆ తైలానికి ఏంటి ప్రత్యేకత అంటే మానవుల్ని నా నూనెతో ఒలివా చెట్లకు సంబంధించిన నూనెతో దేవుణ్ణి నరులను మానవులను సన్మానిస్తారు అలాంటి గొప్ప తైలాన్ని నేను ఇవ్వడం మానేసేసి ఇలాగ మీ మీద రాజుగా ఉండి మీ మీద నేను ప్రతనం చేస్తానా లేదు అదే ఈ తైలం అనేది అభిషేకానికి కూడా సూచనగా ఉంటుంది దావీని ఎన్నుకున్నప్పుడు తైలం పోసే కదా అభిషేకించి రాజుగా ప్రకటించింది ఇలా ఈ తైలం అనేది అభిషేకానికి సూచనగా అంటే అలాంటి గొప్ప గొప్ప పరిస్థితుల్లో వాటిల్ని వాడతా ఉంటారు కదా అలాంటి తైలాన్ని నేను ఇవ్వడం మానేసి ఏదో ఆ చెట్టు పెత్తనం చేస్తాను మీరు ఇది అది చేయండి ఇది చేయండి అన్నట్టు రాజులాగా నేనుండి నేనేం చేస్తాను అటు ఇటు ఊగుతాను నేనేం చేయను నేను చెయ్యను ఆ పని నేను మీ మీద నేను రాజుగా నేను ఉండను అని చెప్పనని వలీవా చెట్టు చెప్పేసింది అప్పుడు నెక్స్ట్ ఆ చెట్లన్నీ కలిసి వలీవా చెట్టు రిజెక్ట్ చేసేసరికి చెట్లన్నీ కలిసి అంజరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు పదో వచనంలోకి చూస్తే అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మను ఏలు మనీ అంజూరపు చెట్టును అడగగా ఆ ఏళ్ళు అంజరపు చెట్టుని అడగగా అంజూరపు చెట్టు ఏళ్ళు అంజరపు చెట్టును అడగ అంజరపు చెట్టు చెట్ల మీద రాజునై ఉండి అటు ఇటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలమును నేనీయక మానదునా అని చెప్పానని నా ఫలాలు ఎలా ఉంటే మాధుర్యంగా అందరూ తినడానికి ఇష్టంగా ఉంటారు వాటిలో ఔషధ గుణాలు ఏమి మంచిగా ఉంటూ ఉంటుంది ఆ అంజూరపు చెట్టు అంజరపు చెట్టు అని చూసినప్పుడు ఏసప్రభు కూడా ఆకలి ఆకలితో ఉన్నప్పుడు అంజూర ఫలం చెట్టు వైపే చూసి అక్కడ ఒక్కాయన్నా ఉండగా అంజూరపు ఫలం కోసం ఆ చెట్టు వైపు చూసినట్టు అంటే అది ఆకలి తీ మధురంగా ఔషధ గుణాలను కలిగి అంటే దానికి ఆ చెట్టుకి ఆ ఫలాలకి అంత బాధ్యత ఉంది అవన్నీ ఇవ్వడం మానేసేసి నేను మీ మీద నేను రాజుగా ఎలా ఉంటాను అంటే ఓరకే ఏ రాజు రాజుగా ఉండి నేనేం చేస్తాను నేను చేయను నేను ఉండను మీ మీద రాజుగా అని చెప్పనని ఆ అంజూరపు చెట్టు కూడా అంటుంది తర్వాత ఈ రెండో రిజెక్ట్ చేసేసరికి నీవు మమ్మల్ని ఏలమని ద్రాక్షవల్లిని అడుగగా ద్రాక్షవల్లి ఏం చెప్తుంది ద్రాక్షల్లి దేవునిని మానవులను సంతోష పెట్టు నా ద్రాక్షారసమును నేనియక మాని చెట్ల మీద రాజునై ఉండి అటు ఇటు ఓగుటకు నేను వచ్చేదనా అని చెప్పనని అయితే ద్రాక్షల్లి కూడా నేను ఏంటి నా ఫలాల వల్ల నా ద్రాక్ష రసం వల్ల మానవుల్ని మానవుల్ని దేవుని సంతోష సంతోష పెట్టేదిగా ఈ ద్రాక్ష రసం ఉంది అయితే మానవులకి ఎటు అదొక ఆ ద్రాక్ష రసంగా మానవులు ఎటు అది తీసుకొని ద్రాక్షరసంగా తీసుకొని వాళ్ళు ఉల్లసిస్తూ ఉంటారు కానీ దేవులోకి వచ్చేసరికి అది దేవుని సారానికి గుర్తుగా దేవుణ్ణిలో ఉన్న మంచితనానికి ఆయన త్యాగానికి ఆయన ప్రేమకి ఆ ద్రాక్ష రసం అన్నది సూచనగా ఉంటూ అది ఇవ్వడం మాని నేను ఆ ఈ ద్రాక్ష రసాన్ని ఇవ్వడం మాని నేను మీద నింది పెత్తనం చేస్తాను అని ఈ మూడు చెట్లు చాలా తెలియగా సమాధానం చెప్పి దేవుడు వాటికి ఏ బాధ్యతను అయితే ఇచ్చారో ఆ బాధ్యతని నెరవర్తించడానికి రాజైతే అధికారం ఉంటుంది అన్నిటి మీద పెత్తనం చేయొచ్చు ఇలాంటివి ఏమీ మనకిచ్చిన పని మనం పర్ఫెక్ట్ మనం ఏ ఉద్యోగం చేయని ఏ ఏ పనిలో ఉండని అక్కడ మనం నమ్మకంగా ఉండాలి నమ్మకంగా ఆ మన యజమానికి గాని మనం ఉన్న చోట మనం ఉన్న పనిలో నమ్మకంగా ఉండాలి అవే కదా ఈ చెట్లకు ఒక బాధ్యత దేవుడు అప్పగించారు అప్పగించినప్పుడు అవి ఆ బాధ్యతను వదిలిపెట్టేసేసి ఇంకేదో లాభం వస్తుంది మనకి అధికారం వచ్చింది అని చెప్పానని అవి వాటి బాధ్యతను వదిలిపెట్టేసేసి ఏదో వేరే ఎవరో ఆశ చూపించారు మా మీద వేలొచ్చు అన్నట్టుగా అవి అటు ప్రలోభానికి గురైపోకుండా వాటి బాధ్యతని అవి నిర్వర్తించాయి కానీ ఇవి ఇంకా వదిలిపెట్టలేదు చెట్లన్నీ మళ్ళీ ఇంకో చెట్టు దగ్గరికి వెళ్ళాయి ఈ మూడు రిజెక్ట్ చేసేసరికి ఇంకో చెట్టు దగ్గరికి వెళ్ళాయి చూడండి ఇవి ఈ చెట్లన్నీ కలిసి అప్పుడు చెట్లన్నీ నీవు వచ్చి మమ్మల్ని ఏళ్ళమని ముండ్ల పద మనవి ముం ముండ్ల పద మనవి చేయగా ముండ్ల పద మీరు నిజముగా నన్ను మీద రాజుగా నియమించుకుని గోరినాడలా రండి నా నీడను ఆశ్రయించుడి లేదా అగ్నిలో అలో నుండి బయలుదేరి లెవెనోను దేవదారు చెట్లను కాల్చివేయనని చెట్లతో చెప్పాను అయితే ఈ చెట్లు ఇంకా ఊరుకోలేదు అవన్నీ చక్కగా సాఫ్ట్ గా లేదు మాకు ఇచ్చిన బాధ్యత అయితే ఇది మేము ఈ బాధ్యత నుంచి వదిలేసుకొని ఈ గొప్ప గొప్ప పనులన్నీ వదిలేసుకొని మాకి ఏ పనైనా ఎంత చిన్న పనైనా మనకి ఇచ్చారు అంటే అది మనకి పెద్దదే ఎంత పెద్దదైనా దాన్ని కంప్లీట్ చేసేంత వరకు మనం దాన్ని వదిలిపెట్టకూడదు ఆ అది మన మీద ఉంది కాబట్టి దాన్ని ఎప్పటికీ వదిలేసుకోకుండా అది కంప్లీట్ చేసేంత వరకు మన ఆ పనికి మాత్రమే లోబడి ఆ పనికి మాత్రమే ఆ పని మాత్రమే చేసేటట్టుగా మనం ఉండాలి అయితే దాంతో పాటు ఈ ఈ ముండ్లపద దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ముండ్లపద ఏముంటుంది దానికి ఏ బాధ్యత లేదు ఏమి ఏ పని లేదా ఏ బాధ్యత అప్పగించబడలేదు కానీ అదేముంటుంది మీరు నిజంగా దీనికి కూడా ఆశ్చర్యమే ఈ చెట్లన్నీ వచ్చి నన్ను రాజుగా వెళ్ళమంటున్నాయని మీరు నిజంగానే నన్ను ఆ రాజుగా నియమించుకుని గోరిన ఎడల నిజంగానే రాజుగా నియమించుకుంటారా ఒకవేళ మీరు అదే అనుకుంటే నా నీడను ఆశ్రయించండి ఇంకా దేం చేసిద్ది రాజుగా మీరే కావాలన్నప్పుడు ఇంకా అది ఒప్పుకుంది కాబట్టి మీరు తప్పదు ఇంకా దాని నీడల దానికి నేడు వండిద్దా కొన్ని చెట్లకైతే అసలు నేడే ఉండదు కరపుల ఉంటాయి కొన్నిటికి నేడ ఉన్నా దాని వలన ఆ చెట్టు కింద ముళ్ళ పొద కింద మనం ఎంతసేపు విశ్రాంతి తీసుకుంటాం కాసేపు కూడా విశ్రాంతి తీసుకోలేము పొరపాటున ధైర్యం చేసి ముళ్ళ దగ్గరికి వెళ్తే ఎటు కాలేసిన ఖచ్చితంగా ముళ్ళు గుచ్చుకోవాల్సిందే దాంతో పాటు కనీసం ఎటు తిరిగినా ఎటు ఏదో కొమ్మకున్న ముళ్ళు ఖచ్చితంగా గీసుకొనక గుచ్చుకొనక మానదు దాని వల్ల వచ్చే బాధ ఇబ్బంది అనేది ఎక్కువగానే ఉంటూ ఉంటుంది అయితే అదేం చెప్తుంది ఆశ్రయించండి నా నీడలా ఆశ్రయించండి లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెవనోను దేవదారు చెట్లను కాల్చివేను ఈ చెట్లన్నింట్లో శ్రేష్టమైన చెట్లు పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా వాటిల్ని నాలో నుంచి అగ్ని బయలుదేరి కాల్చివేస్తుంది అని చెప్పానని అంటూ అదే అంటూ ఉన్నాయి అలాగే మనం ఏదైనా దేవుడిచ్చిన పనిని ఆ ఆ సమయ విషయం సౌల విషయంలో సౌలు కూడా ఇదే చేశాడు ఆయనకిచ్చిన పని అది రాజు అంతవరకు ఇజ్రాయలీల్ మీద రాజు లేని సమయంలో సౌలును ఎన్నుకొని రాజుగా నియమించినప్పుడు ఆయనకిచ్చిన బాధ్యతను నిర్లక్ష్యం చేసి ఆయన చేయాల్సిన పనిని వదిలిపెట్టి ఆయన చేయాల్సిన పనిని వదిలిపెట్టేసేసి ఆయన ఆయన చేయను చేయకూడని పని ఏదైతే రాజు చేయాలో అది పక్కన పెట్టేసారు ఏదైతే రాజు చేయకూడదు లేవీలు మాత్రమే చెయ్యాలో యాజకులు మాత్రమే చేయవలసిన పనిని తాను చేసి పాపాన్ని దేవుని ఉగ్రతను పొందుకొని ఉన్నాడు ఇవి కనీసం చెట్ ఈ చెట్లకు ఉన్నంత కొంచెం ఆ జ్ఞానాల్లో కొంచెమైనా నేను అయ్యో ఈ పని ఆది కాదు కదా చూద్దాం వెయిట్ చేద్దాము అని కొంత సమయం అయినా ఆయన ఆ వేచి చూడలేకపోయి ఆయన చేయకూడని పని ఆయన బాధ్యతను ఆ విస్మరించి అంటే వదిలిపెట్టేసేసి మర్చిపోయి తను చేయకూడని పని చేసి దేవుడికి దేవుడి కోపానికి కోపానికి లోనయ్యాడు దాని తర్వా దాని వల్ల దేవుడు అతని దగ్గర ఆయనకి ఇవ్వాలని చెప్పిన ఇజ్రాయేల్ రాజ్యాన్ని శాశ్వతంగా ఇక్కడ పదమూడో వచనంలో చూసుకుంటే యహోబా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవి అవివేక పని చేసేటివి నీ రాజ్యము ఇజ్రాయేలీల మీద సదాకాలము స్థిరపరచుటకు యహోవా తలిచి ఉండను దేవుడు ఏమనుకున్నాడు సౌలు నియమించ సౌలుని రాజుగా నియమించినప్పుడు సదాకాలము ఆయన ఉన్నంత కాలం సౌళ్ళు ఉన్నంత కాలం సౌలుకే ఆ ఇజ్రాయేలు మీద రాజ్యం రాజుగా ఉండడానికి దేవుడు ఆలోచించుకొని ఉన్నాడు ఆయన మీద ఆ బాధ్యతను ఆ ఆలోచన కలిగి దేవుడు ఇజ్రాయేలీ మీద రాజుగా ఉంచితే కానీ ఈయన తెలివి తక్కువ చేసి దేవుడికి దేవుని కోప కోపానికి గురయ్యి చేయకూడని పని చేసి దేవుని కోప కోపానికి గురయ్యి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని పోగొట్టుకొని ఉన్నాడు తల్చి ఉండను అయితే నీ రాజ్యము ఇక నిలవదు అనికొచ్చిన కోపము అంత రాజ్యాన్ని సౌలు చేతిలో నుంచి రాజ్యాన్ని కూడా తీసివేసి ఉన్నారు అలాగే మనం మనం కూడా ఆ మనం కూడా ఇలాగా ఇప్పుడు ఉపమానం చూసాం సౌలు విషయంలో చూసాము అనేక ఎంత సమయం అయినా ఆ ఎంత ఎంత ఇబ్బందులు చుట్టూ ఉన్నా మనం మనకి దేవుడు ఏ బాధ్యత ఇచ్చాడో ఎన్ బాధ్యత ఇచ్చారో అది ఎంత ఇబ్బంది అయినా ఎవరు తరుగుతున్నా ఎలా ఉన్నా మన చుట్టు ఉన్న పరిస్థితులు ఎలాంటివైనప్పటికీ కూడా మన మనం ఖచ్చితంగా దేవుడు ఈ బాధ్యత ఇచ్చారు మనకి ఆ బాధ్యతలో ఆ నమ్మకంగా ఉండి ఏ ప్రలోభాలకు కానీ దేనికైనా గురికాకుండా ఈ చెట్లు చూసా చూసాం కదా చెట్లో ఉపమానమే అవి ఖచ్చితంగా దేవుడు ఏదైతే బాధ్యత బాధ్యతను ఇచ్చారో అవి ఖచ్చితంగా చేస్తు చేస్తూ ఉన్నాయి అలాగే మనం కూడా మనం మనకి దేవుడు ఏ బాధ్యత అయితే ఇచ్చారో వాటి ప్రకారంగా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా తొలగిపోకుండా శ్రమైన ఏదైనప్పటికీ మనం దేవుళ్ళ సదా కాలము మనం దేవుడి రాజ్యంలో దేవుని ఆజ్ఞంలో నిలబడిపోయి మనం దేవుడి ప్రేమను దేవుడి రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని స్వతంత్రించుకోవడానికి మనం మనంగా దేవుడికి అవిధేయత అవివేక పనులు చేయకుండా దేవునికి నమ్మకంగా ఉండేటట్లుగా మనం మనం ఎప్పుడు ఆ కాన్సన్ట్రేషన్ కలిగి మనం ఉండాలని ఈ కొద్ది మాటలు దేవుని ఉనికి జ్ఞాపకం చేసుకుందాము ప్రైజ్ రాడండి మహాన్నతుడ మహాపరిశుద్ధుడమైన మా దేవైన శ్రేష్టమైన ఉన్నతమైన మనకి వేలాది వందనాలు అయ్యా స్తోత్రములు ప్రభు దేవత నా తండ్రి దేవ మా ముందు నా తండ్రికి హన్నో నా తండ్రి దేవ ఉపమానాల్లో నా తండ్రి హన్నో చెట్ల గురించి ప్రవ్వా నా తండ్రి మీరు చెప్పి ఉన్నారయ్యా ఉపమాన రీతిగా దేవ మాకిచ్చిన బాధ్యతలను ప్రవ్వా మాకిచ్చిన సుగుణాలను దేవ మేమేమైతే ఫలించాలి అని చెప్పనని దేవ మీరు అనుకుని మాకు ఏ బాధ్యతలు అయితే ఇచ్చి ఉన్నారా ప్రవ్వా నా తండ్రి దేవా మీ చిత్తానుసారంగా మేము జీవించడానికి కృప చూపించండి సహాయాన్ని దయచేయండి అయ్యా ఎటువంటి అవే కబూ నా తండ్రి చేయకుండా మీ నిత్య రాజ్యంలో ప్రభా సదాకాలం మేము ఉండలాగున్నాం మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని నా జరేడైన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరం తండ్రి ప్రార్థనాంశాలు ఉన్నవి సుందరరావు బ్రదర్ ఎలి సిస్టర్ రేణుకా సిస్టర్ యాదగిరి బ్రదర్ ఈ నలుగురు గురించి మనోజ్ బ్రదర్ ప్రైజ్ సూదం యశ్వ్రభ నీ సన్నిలో గడపలు నీ ఏసని కృష్ణ ప్రార్థము నా దేవ సుందర ముట్టిన తాకి స్వసపతి ఆరోగ్యం దండి నా దేవ బండ్కరిని విడదల దియ్యలు కాల్చి సమృద్ధిగా జీవం దండి ఆయన ప్రే సేవ చేయాలా నీ సన్నిలో మోకాళ్ళ ప్రార్థన చేయాలా యశ్వ్రభ సంప్రదేశ్ విడుదల ప్రతిని తాకి జ్ఞానం దా దండి ఆమె మార్చండి యశ్వ్రభ మీ పరమ వైద్య పరమ డాక్టర్ నీ పొందిన గాయంలో స్వస్థ ఉంది ఎక్కడెక్కడ ప్రభ నీర్ జీవం ఉంది అక్కడ జీవం పంపించి జీవింప చేసి గొప్ప సాక్షం తీసుకున్నాను యాదవం మమ్మట్టి జ్ఞానత దండి ఆరోగ్యం దండి దీవాన్ని విడిపించామని ప్రార్థిస్తాం నా దీవాన్ని శుద్ధం చేస్తాం నీతి మంత చెప్పిన దావి మన తండ్రి ఎస ప్రభా థర్టీ ఫోర్ నా దీవాన్ని శుద్ధం పరిశున తండ్రి ఎస ప్రభ సంపూర్ణ విడిపించండి ఆ చేయిద్దరు విడిపించి నా జీవం జలం పోషించి నాది మన తీరు ఆరోగ్యం రప్పించి గుండె ముట్టను తాకండి ఆపరేషన్ కొట్టు ప్రభా దాన్ని హీల్ చేయని మోలు చేయని స్వస్సపరచని నీకు విజేత చేసే సంపన్న నీ సర్వం నీ మార్చని నా ఈశ్వయానికి ఇచ్చిన ఈ నాలుగు గుడ్డంలో అద్దుకం చూని అచ్చిరకరణ చేయండి నా ఈశ్రానికి సుతం ఈ నాలుగు నీకు మహిమ రావాలా గొప్ప విజయం మేము చూడాలని ఇచ్చిన నమ్మి నీకెక్కు తాగలు చేరుతున్నాను ఏసిన ప్రసా ప్రార్థిస్తాను స్తోత్రములు ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన మీ పరిశుద్ధమైన నామానికి కృతజ్ఞతా స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన అయా సాయంకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ యొక్క ధన్యతను బట్టి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తుంటున్నాం ప్రభువ నాయనా వాక్యంధన మాతో మాట్లాడిన దేవా మీకు స్తోత్రము నా తండ్రి నాయన అవును ప్రభువ మరి మేము తొందర నైనా సవులు ఆ రోజు చేసి ఉంటున్నాడు ప్రభు అవును నాయన ఆ గిల్లిగాలు ఆ సమయలు రాకముందుకు మరి మరి అబద్ధం ఆడుతూ ఉంటున్నాడు ప్రభు మరి తను తాను ప్రభు మరి ఆయన సమర్థించుకుంటున్నాడు మరి అందును ఆయన రాజ్యాన్ని ప్రభు మరి శాశ్వతంగా తీసేసినావు కానీ ప్రభు మాట వినేవారిగా ఉండాలా దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం నాయన ఎందుకంటే మీరు సెలవు యోహాను స్వార్థ ఎనిమిదో అధ్యాయమో యాభై ఒకటో వచనంలో ఒకడు నా మాట గై కొనే వాడు ఎన్నడూ నువ్వు మరణం రుచి చూడడని అవును ప్రభువా మీ మాట మేము వినేవారిగా ఉండాలా ఆ ధన్యత మాకు అనుగ్రహించండి ప్రార్థన విజ్ఞాపనలు దయ నా తండ్రి వినండి ప్రభువ మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం జవాబు దయచేయండి నాయన సుందరరావు బ్రదర్ని ముట్టండి తాకండి స్పష్టపరచండి మంచి ఆరోగ్యములు దయచేయండి ప్రభు ఎలాంటి చెడలాటం లేకుండా ఆయన సంపూర్ణ స్వస్థత విడుదల దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం ఆయన అలాగే నా తండ్రి హెలిషొమ్మ కంటి చూపు విషయంలో మీరు చేసిన ఈ యొక్క ధన్యతను బట్టి కృతజ్ఞతలు ప్రభువా నాయన మేము మీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తుంటున్నాం యేసు క్రీస్తు నామంలో నాయన అలాగే రేణుకా సిస్టర్ను ముట్టండి తాకండి స్వస్థపరచండి నాయన మంచి ఆరోగ్యం దయచేయండి తల వదులుకుని అరికాల వరకు స్వస్థత కలగజేయమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభు నాయన మేము మనుషులను అడగట్లేదు నా తండ్రి రాజులను అడగట్లేదు ప్రభువా సజీవుడవైన యేసు క్రీస్తునామంలో ప్రార్థిస్తుంటున్నాం మీరే సహాయం అనుగ్రహిస్తారని నమ్ముతుంటున్నాం ప్రభు అలాగే యాదగిరి యాదగిరి బ్రదర్ని బట్టి మరి జ్ఞాపకం ఇస్తుంటున్నాం అలా కుటుంబాన్ని రక్షించుకోండి ఆయనకు రక్షణ భాగ్యం అనుగ్రహించండి యేసు క్రీస్తునామంలో మీ సాక్షి బిడ్డలుగా ఇలా పెట్టుకోండి ఎలాంటి బలహీనతలున్నా తీసివేయండి నీ బలం శక్తి మీ రక్షణ ప్రోక్షణతో అతన్ని కడగండి ప్రభు కుటుంబాన్ని రక్షించుకొని మనం ప్రార్థిస్తుంటున్నాం అలాగే నాయన స్కైప్లో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ నతన్ని నాయన రాన రాని వాళ్ళ గురించి కూడా ప్రార్థిస్తుంటున్నాం వారిని కూడా వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపం చేసుకోండి ప్రభు నికృపలు భద్రపరుచుకోండి ప్రభా నాయన మీ ఆత్మ ద్వారా అనేక అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు జరిగించమని ప్రభా మొదట నీ నీతిని నీ రాజ్యాన్ని మేము వెతకాలయన అటు ధన్యత మాకు అనుగ్రహించి మీ సాక్షులుగా ఉండటకు మీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించమని ఏసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి మన ప్రభు నేస్ క్రీస్తుల కృప కనికరము ప్రేమ సమాజం నడిపంటూ చేరు వచ్చిన మనందరికీ లోకంలోని సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే నడిపించింది కాకుండా ఆమె ప్రైజ్లాడ్ అన్న అందరికీ